బ్రహ్మణ స్పట ఆన శన్మోదసాదర శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమాన్ అస్మరాచార్యపే యుపరం పరా ఓం సుముఖైకదలోజకర్ణక కంబోదర వికటో విఘ్నరాజోగణాధిపచైతర్గణాధ్యక్షచంద్రోగజాగన అక్రకంబస్తో పతర్ణోహేరంబ స్కందపూర్వ షోడశైతాను నామాను ఎేయాదీ విద్యంభే వివాహే చె ప్రవేశే నిర్గమే తావార్యు విఘ్నస్తాయి పత్మస్వరూప సో ఈనాడు చాంద్రద్యోపనిషత్తు ఆరవ అధ్యాయం మొదలుపెట్టి ఈ క్రమంలో ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాలు మూడు కూడా పూర్తి చేసేయాలి ఇది ఒక సంకల్పం అయితే సాందర్గ్యానికి శాంతి పాఠం మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది కొద్ది రోజులు నేను చెప్తాను మీరు అనుసరించి చెప్తులు ఆ తర్వాత మీకు వచ్చేస్తుంది వెతుక్కోండి ఎక్కడుందో శాంతి పాఠం మీకు ఎక్కడో అక్కడ దొరకాలి మీ ఎదుర్కొండ పెట్టుకుని ఇప్పుడు నేను చెప్తాను నేను అనుసరించి చెప్తురు కానీ ఆప్యాయంతో మమా ప్రానశ్చక్షు శ్రోత్రమో వలంద్రియాణ సర్వాణి పర్వ్రమనిషదం నాహం బ్రహ్మ నిరాక్ర బ్రహ్మ నిరాకరోత్ తదాత్మనిరతే అనిరాకరణేస్తురే య ఉపనిషత్సు ధర్మాయ సు శాంతింతి ఉపనిషద్క ఉపనిషత్ రెండింటికి తేడా ఏం లేదు సంస్కృతంలో వావసామేనం సూత్రం ఉంటుంది దాన్ని అనుసరించి ఆ పదాన్ని ఉపనిషద్ అని దా చెప్పిన ఉపనిషత్ రెండో ఒకటే తప్ప కాదు ఆ పదానికి అర్థం మీకు తెలుసు అయినా ఒక్కసారి గుర్తు చేస్తారు షడ్ అనేది ధాతువు దానికి మూడర్థాలు మనం ఉపనిషన శిథిలపుట అంటే వదులుగా అవడం లూజ్గా ఉండడం దాన్ని శిథిలీకరణము అంట గతి అంటే జ్ఞానం ఎప్పుడు కూడా గతి గత్యర్థ ధాతువులన్నిటికీ జ్ఞానం అనర్థం సో హీ గైండిట్ అంటే ఈ నియమితనర్థం సంస్కృతంలో పరిస్థితి సో జ్ఞానము అవసాదనము అంటే పూర్తిగా నాశనము చేయుట సో ఈ జ్ఞానము షద ఈ ఉపనిషత్ అనేది ఒక జ్ఞానం ఆ జ్ఞానం మీకు ఎలా వస్తుంది ఉప దాని దగ్గరికి మీరు వెళ్ళాలి అది మీ దగ్గరికి రాదు పోస్ట్లో లేకపోతే మీరు కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లాగా రాదు అది వెతుక్కుంటూ మీ దగ్గరికి రాదు మీరు వెతుక్కుంటూ దాని దగ్గరికి వెళ్ళాలి అలాగే ఉండాల్సి ఉంటుంది మనం అన్వేషించాలండి అది మొన్న అన్వేషించదు నా రత్నం అందిష్య మృద్యతేహిత అని కాళిదాసు అంటాడు రత్నం నేను ఎవళ్ళ మెడలో అలంకారంగా ఉండాలి అని రత్నం మనిషిని వెతుకుతుందా అయితే మనిషి రత్నాన్ని వెతడా మనిషి రత్నాన్ని వెతుకుతాడు కాబట్టి విద్య ఆత్మవిద్యని మనిషి వెతుకుతుంది ఆత్మవిద్య మనిషి దగ్గరికి రాదు మనిషే సాధకుడే విద్య డిగ్రీకి వెళ్ళాలి డిగ్రీకి వెళ్ళడం అంటే అర్థం ఫిజికల్ గా ఏమీ కాదు దాను ముందు ప్రేమని కలిగి ఉండటం వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా ఉన్నారంటే ఫిజికల్గా దగ్గరగా ఉండటం వల్ల ఏమైనా ఒక డెబ్బులకుంటూ ఉంటారు ఫిజికల్గా దగ్గరగా ఉంటారు చా బాధ్యత దగ్గరగా ఉండటం అంటే హృదయాలు కలవడం అని అర్థం కాబట్టి విద్య దగ్గరికి వెళ్ళటం అంటే విద్య పూర్ణమైన శ్రద్ధను ప్రేమను కలిగి ఉండట ఉపా తర్వాత ఒకప్పుడు శ్రద్ధ ప్రేమ ఉంటుంది కానీ నిష్ట ఉండదు నిష్ట ఉండాలి శ్రద్ధ ప్రేమ ఉంటే చాలదు విద్యార్థి అయితే చాలదు అంతేవాసి శిష్యుడు కూడా అవ్వడు విద్యార్థి అంటే కోరువాడు ధనార్థి ధనమును కోరువాడు కాబట్టి ఈ ప్రపంచంలో ధనాన్ని కోరని వాళ్ళు ఎవరు ఉన్నారు అందరూ ధనాన్ని కోరివరే కానీ ఆ ధనాన్ని పొందే సాధనం ఏముంటుందో దాని ఏందో బిజినెస్ మ్యాన్ వాడు బిజినెస్ చేసి ధనాన్ని సంపాదిస్తాయి మిగతా ధనం ఉంటే బాగుండాలని కళలు కంటూ ఉంటారు అంటే ఎవరో వచ్చింది డబ్బు తేలికగా సంపాదించే ఉపాయము తెలుగు చేయబడను దీని ఖరీదు ఐదు రూపాయలు అని వాడు వేశాడు వేస్తే వెయ్యి మంది ఐదు రూపాయలు పంపించి అప్లై చేశారు అప్పట్లో ఐదు రూపాయలు ఉంటే సమయం ఎక్కువ వాడు ఐదు వందలు ఐదు వేలు వసూలు చేసుకుని ఇదిగో ఇదియే డబ్బును తేలికగా సంపాదించే ఉపాయము అని సమాధానం ఇచ్చారు సో డబ్బు ప్రేమ అందరికీ ఉంటుంది దాని చదువు మీద శ్రద్ధ ఎవరికి లేదు అందరికీ చదువు కావాలి చదువు వస్తానంటే ఎవరికైనా అభ్యంతరమా కానీ నిష్ట తక్కువగా ఉంటుంది నిష్ట కలవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు నిష్ఠ అంటే దానిని ప్రేమించటం క్రమంగా అలవాటు చేసుకోవాలి దాని ఎందు అనుగాదాన్ని ఇంకల్కేట్ చేసుకోవాలి పెంపొందించుకోవాలి ఒక చిన్న మొక్కని పాతి దాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకుంటే అది మొక్క పెరిగి పెద్దది అవుతుంది అలాగే ఆ విద్య ప్రేమని హృదయంలో తర్వాత నాటిన తర్వాత దాన్ని నల్లా పరిపుష్టి చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఏంటి దానికి విద్య పాఠం రెగ్యులర్గా వెళ్ళవు విద్యకు సంబంధించిన విషయాలన్నిటి మీద శ్రద్ద పుస్తకము సమయము సమయపాలనము ఇలాగంటే వాటి మీద సభ్య ప్రేమ కళలు ఉండటము వాళ్ళ వాల్యూస్ ప్రాపర్ వాల్యూస్ ఆ సంబంధించిన వాల్యూస్ అన్నిటినీ కూడా నిలబెట్టుకోవటం జీవితంలో చదువుకి ఆటంకం కలిగించి వాల్యూస్ పొందంటాయి వాటినన్నిటినీ కూడా నిరాకరించటము ఈ విధంగా ఇది ప్రాసెస్ ఆ ప్రాసెస్ కి నిష్ట అనిప కాబట్టి విద్య మీద అనురాగం ఉండి నిష్ట కూడా ఉండాలి ఉపా ఉంటే అప్పుడు ఆ షద్ ఆ జ్ఞానం కలిగి ఆ కలుగుతూ ఉండగానే సంసార బంధము శిథిలీకృతమవుతుంది అంటే మనకు ఒక ఫ్రీడమ్ ని మనము అనుభవం అనుభవించటం ఆరంభం ఆ ఫ్రీడమ్ అది అనుభవానికి వస్తే తెలుసు ఇప్పుడు ధనమునందు లోభము గలవాడికి ధనాన్ని సంపాదించి ఖర్చు పెట్టేవాడికి చాలా తేడా ఉంది ధనమునందు లోభం గలవాడు వాడికి ఫ్రీడం ఉండదు ఇది ఎవరు ఎఫరా ఎవర్ ఇన్సెక్యూవర్ ఎందుకంటే ఈ భాగవతంలో చోట వస్తుంది వాడికి తన నుండి తన మీదే భయం ఉంటుంది స్వస్మాత ఇటు సమాజంతో రాజుకు భయపడదు రాజత స్తోరత అంటే ఒక శ్ ఒకటి ఉండదు సో రాజుకు భయపడతాడు ట్యాక్సీ పీపుల్ వచ్చి పట్టుకుపోతారేమో భయపడతాడు చోరులు వచ్చి పట్టుకుపోతారేమో అని భయపడతాడు ఇంట్లో వాళ్ళు ఖర్చులు అధికంగా పెట్టేస్తారేమో అని భయపెడతాడు ఆఖరికి నేను కూడా అజాగ్రత్తగా ఈ డబ్బు పారేసుకుంటానేమో అయితే నేను కూడా పొరపాటుని ఎక్కువ ఖర్చు పెట్టేస్తానేమో అని తనకి తాను భయపడతాడు వాడికి ఫ్రీడమ్ అనేది ఉండదు వేరే ధనాన్ని సంపాదించి ఖర్చు పెట్టి వాడికి ఫ్రీడమే ధనం హ్యాండిల్ చేయటం ఇద్దరికి సమానమే అయినా ఒకడికి ఫ్రీడమ్ ఉంటుంది ఇంకొకరికి ఫ్రీడమ్ ఉండదు ఎక్కడి నుంచి వచ్చింది తేడా అంటే ఆ ధనం యొక్క పరిస్థితి ఏమిటో వీడికి ఒకడికి తెలుసు అంటే వారికి ఆ నిత్యానిత్య వస్తు వివేకం ఎప్పుడైతే ఉన్నదో దాని నుంచి ఒక ఫ్రీడమ్ వస్తుంది అహంకారికి ఫ్రీడమ్ ఉండదు ఇప్పుడు పదవి వ్యామోహం గలవాడు ఉంటాడు అనుకోండి వాడికి ఫ్రీడ ఉండదు ఎందుకంటే ఈ పదవి ఎప్పుడు ఎవడు తల్లికిపోతాడేమో అని భయపడుతూనే ఉంటాడు యూ కెన్ నెవర్ హ్యావ్ దట్ ఫ్రీడమ్ శంకితుడు ఉంటాడు అభివిశంకిత అని చుట్టూ చూస్తే వారికి ఎవరి మీద నమ్మకం ఉండదు వారికి అందరి మీద శంక అభిచుట్టూ వారికి ఫ్రీడమ్ ఉండదు సో చూసారా ఈ విధంగా ఫ్రీడమ్ అనేది అది ఎన్ని ఫిజికల్ థింగ్ కాదు వ్యక్తి తనకి తాను ఆవిష్కరించుకోవాల్సినటువంటి విషయం ఆ ఫ్రీడమ్ జ్ఞానాన్ని బట్టి వస్తుంది ఆత్మస్వరూపం యొక్క అవగాహనను బట్టి ఫ్రీడమ్ వస్తుంది అల్టిమేట్ గా జీవితంలో మన మనిషికి సుఖాన్నిచ్చేది ఆ ఫ్రీడమ్ కాబట్టి గతి జ్ఞానము దాన్ని బట్టి బంధము శిథిలమగుచుండుట దాట్ యూ ఎంజాయ్ ఎవరిన్స్ చెప్పనమాట ఎలాగంటే ఫ్రీడమ్ రూపంగా ఒక చక్కటి స్వాతంత్ర్యం రూపంగా మానసిక స్వాతంత్ర్యం ఆ సైకలాజికల్ ఫ్రీడమ్ రూపంగా మనకు ప్రతి క్షణంలోనూ అనుభవానికి ఉంటుంది అల్టిమేట్ ఆత్మ పూర్ణము జ్ఞానంలో వీళ్ళు జీవన్ముక్తి అటువంటి జ్ఞానము అల్టిమేట్ సంసార బంధమును అజ్ఞానము యొక్క బంధాన్ని పూర్తిగా నాశనం చేసేసుకుంది అటువంటి జ్ఞానమునకు ఉపనిషత్తుని అయితే శంకరుడు కఠోపనిషత్ భాష్యంలో ఏ హి ముక్షవ విషయ వితృష్ణా అని ఇలా మొదలుపెట్టారు దృష్టానుశ్రవిక విషయ వితృష్ణా జనా అయితే మరైతే బాగుంది ఉపనిషత్ అనే జ్ఞానము ఉంటది మహిమగలదైతే సరైతే మరి లెటర్ గోలాంగ్ వితిక్ అంటే అలా కుదరదు దానికి అధికార సంపద కావాలి ఎవళ్ళైతే మోక్షకాములో వాళ్ళకే ఈ జ్ఞానము నుండి యోగ్యత ముక్షవ మోక్షం అంటే ఫ్రీడమ్ ఇప్పుడు లోభి దగ్గరికి వెళ్లి ధనము నీకు బంధించేస్తోంది నిన్ను నీవు ధనము నుండి ఆ బంధం నుంచి బయటపడాలంటే వాడు నాకు అక్కర్లేదంటాడు ఆ ఫ్రీడమ్ నాకు నా డబ్బే కావాలి ఈ డబ్బు యొక్క బంధమే నాకు కావాలి కానీ నాకు నువ్వు చెప్తున్న ఫ్రీడమ్ మీద నాకు ఐఎమ్ నాట్ షూర్ అంటే ఐ డోంట్ పాండిస్తాను సార్ అడిగి మీరేం బోధిస్తారని విచారించేస్తున్న వివేకం ఏమిటి బోధిస్తారు వాడికి ముందు గుర్తించాలి ఏమిటి ఎక్కడ ఉంది దోషము ఇది మనం గమనించాలి అనే అనే విచక్షణ వాడికి వస్తే అప్పుడు వాడికి బోధం కాబట్టి ఇదికే బోధిస్తే ఉపయోగమే ఉంది కాబట్టి మోక్షకాములకు బోధించాలి అక్కడికి వెళ్ళి మీరు బోధిస్తానంటే ఇది బాగుంటున్నారు కాబట్టి అంచేతనే ముముక్షువులు ఉన్నప్పుడు మాత్రమే బోధించాలి ఏ హి ఈ ముముక్షువుల యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే దృష్టానుశ్రిక విషయ వికృష్ణాస్త సో మన చుట్టూ విస్తరించుకుని ఉన్నటువంటి ఈ భోగ ప్రపంచం ఏదైతే కలదో దాని నుండి దాని నుండి వైరాగ్యం ఉండాలి దాని నుండి తృష్ణ ఉంటుంది వితృష్ణ విశేషమైన కృష్ణ అధికమైన తృష్ణ కృష్ణ అంటే దాని మీద అటాచ్మెంట్ ఉంటుంది అంటే సప్లీషియస్నెస్ అనేది ఉంటారు అధీడ్ అని అంటారు అది మనకు ఉండాలి అనేటువంటి ఆశ ఉంటుంది ఆ తృష్ణ దాని నుండి వీడికి ఆ తృష్ణ లేనివాడవి ఉండాలి వైరాగ్యం ఉండాలి తర్వాత ఆనుష్యవిక స్వర్గం ఆనుష్యవిక అంటే స్వర్గం అని స్ముతి చేత చెప్పబడుతూ ఉంటుంది వేదం తెలుస్తుంది ఏమని నువ్వు ఈ కర్మలు చేసినట్లయితే నీకు స్వర్గం వస్తుంది వీటికి స్వర్గం మీద ప్రీతే కానీ స్వర్గం కావాలి ఆ కర్మలు చేస్తుంది స్వర్గం కావాలి గదిహో నీ ప్రొసీ చే వైదికుడు అలాగే ఉంటాడు మీమాంసకులు ఆ విధమైనటువంటి స్వర్గాన్ని గురించి వల్లరిస్తూ ఉంటుంది అర్యమ్ చెరుణ నిర్వపేత్ సువర్గకామ సువర్గకామ సువర్గం అంటే స్వర్గమ సో ఈ సువర్గకామ అర్యమ్ చెరుణ నిర్వపేత్ అర్యమా అనే దేవత అర్యమ అంటే సూర్యుడు చెరువు అంటే ఆ వండిన అన్నం ఆ వండిన అన్నాన్ని హోమం చేయాలి అని ఇలా మొదలుపెట్టి వల్ల వారు లేస్తే స్వర్గం గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది ఆ స్వర్గ సుఖముల ఎందు ఒక తృష్ణమై లేదు గృహలోక సుఖాలను దూరంగా పెట్టగలుగుతాడు కానీ స్వర్గసుఖాన్ని గురించి అనుకోండి అటువంటి స్వర్గసుఖాభిలాష గలవాడికి కూడా ఈ శాస్త్రము ముందు యోగ్యతలు ఉండదు కాబట్టి విషయ వితృష్ణా దృష్ట అనుశవిత విషయ వితృష్ణాస్తంత కనుక పూర్ణ వైరాగ్యం ఉండాలి అసలు ఆనందం అనేది అంటే మనిషికి రెండు మూడు పాయింట్స్ స్పష్టంగా తెలుసుండాలి స్వర్గాన్ని కోరుతున్నాను అన్నప్పుడు కూడా నేను వాస్తవంగా కోరేది స్వర్గం కాదు వాస్తవంగా కోరేది ఆనందము ఆనందం స్వర్గం ద్వారా లభిస్తుందని అందుకోసం నేను స్వర్గాన్ని కోరుతున్నా డిజైర్ ఫర్ హెవెన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ డిజైర్ సో ద డిజైర్ ఫర్ హ్యాపీనెస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఆ దిజైర్ ఫర్ హెవెన్ ఓ మహాత్ములు అన్నారు జనులకు వాళ్ళు కోరిదేమిటో వాళ్ళకి తెలియదన్నా ఎందుకంటే ఇప్పుడు ఆనందాన్ని కోరుతున్నాడా సెన్స్ గ్రాటిఫికేషన్ కోరుతున్నాడా ఆ తేడా తెలిదు మనుషు ఇప్పుడు నీవు నాలుకాకి ఉండేటువంటి జిప్ప చాపల్యం అంటారు చూసారండి ఆ జిప్ప చాపల్యాన్ని సంతృప్తి పరచాలని అనుకుంటున్నావా లేదా ఆనందాన్ని కోరుకుంటున్నావా మీరు ఆలోచించండి జిప్ప చాపల్యాన్ని సంతృప్తి పరుద్దామని చూస్తాడు కానీ వీడు వీళ్ళకి ఎంతసేపు సెన్స్ గ్రాటిఫికేషన్ ఆ జిప్ప దానికి చెప్పలంగా ఉండి నాకు ఈ రిచ్చి కావాలి అనిచ్చి కావాలని అడుగుతూ ఉంటుంది ఆ జిప్ప యొక్క చాపల్యాన్ని వీడి అడ్రస్ చేస్తాడు తప్పిస్తే ఆనందం గురించి అసలు వాడికి దృష్టి ఉండదు ఆనందం అనేది ఒకటి వేరే ఉంటుందని జిప్ప చాపల్యాన్ని అడ్రస్ చేస్తే ఆనందం అనుభూతి కాదని ఆ విదేశం కూడా వాడుకుండదు పశ్చిమ రోజు బజ్జీ నవ్వులతో కలమ్మ నీళ్ళు దారుస్తూ ఉంటుంది హాహ అంట ఏంటది అంత దుఃఖాన్ని ఎందుకు పొందడం ఏమిటండే జిఫా చేపలుగా ఏమంటే తర్వాత ఒక రకమైన మ్యూజిక్ విని గెంతులు వేసేసి ఒళ్ళంతా కూడా మెప్పులు వచ్చేట్లాగా చాలా ఎక్సైట్ అయిపోయి ఫెటింగ్ లో పడిపోతాడు అక్కడ సెన్స్ గ్రాటిఫికేషన్ ని కోరుతున్నాడు తప్పిస్తే ఆనందాన్ని కాదు కోరేరు కాబట్టి ఈ విధంగా మనుషులు ఈవెన్ దట్ బేసిక్ డిఫరెన్స్ వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ నీడ్ ఈజ్ ఇట్ హ్యాపీనెస్ ఆర్ ఈజ్ ఇట్ సెన్స్ గ్రాటిఫికేషన్ అనే అంత బేసిక్ భేదం కూడా మనుషులు తెలుసుకోలేకుండా ఉంటాం ఇప్పుడు ఆల్కహాల్ తాగేవాడు ఈ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ వాడు కోరుతున్నది ఏమిటి సెన్స్ గ్రాటిఫికేషనా అంటే ఇంద్రియ తృప్తి లేదా ఆనందమా వాడు ఏంటి కోరుతున్నాడు వాడు ఇంద్రియ తృప్తి కోరుతున్నాడు వాడికి ఆనందాన్ని కోరలేదు ఆ భయం వాడికి తెలియదు నిజంగా ఆనందాన్ని కోరినవాడైతే ఇంద్రియ తృప్తిని పక్కన పెట్టి ఆల్కహాల్ని దూరంగా పెడతాడు ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ఇంద్రియ తృప్తి కలుగుతుంది కానీ ఆనందం కలగదు పైగా ఇంద్రియ తృప్తిని మీరు ఎంత అధికంగా కాంక్షిస్తే అంత అధికంగా దుఃఖాన్ని పొందుతారు ఈ బేసిక్ డిఫరెన్స్ కూడా మనిషికి తెలీదు కాబట్టి స్వర్గాన్ని కోరుతున్నానా లేక ఆనందాన్ని కోరుతున్నానా అంటే వివేకం ఆనందాన్ని కోరుతున్నాను ఆ ఆనందం స్వర్గంలో ఉంటుందేమో అని అనిపించి అప్పుడు స్వర్గాన్ని కోరుతున్నాను కాబట్టి స్వర్గంలో డిజైర్ అది ప్రైమరీ డిజైర్ కాదు అది సెకండరీ డిజైర్ రిఫ్లెక్టెడ్ డిజైర్ ప్రైమరీ డిజైర్ ఇది డిజైర్ ఫర్ హెట్ కాబట్టి ఒక రకంగా ప్రతి వాడు కూడా మోక్ష కాములే మోక్షముంటే ఆనందము కాబట్టి కాబట్టి ఫస్ట్ థింగ్ నేను వాస్తవంగా కోరేది ఆనందాన్ని ధనాన్ని కోరినప్పుడు ఇతరుల యొక్క కంపెనీని కోరినప్పుడు ఇంద్రియ భోగములను కోరినప్పుడు స్వర్గాన్ని కోరినప్పుడు ఇన్ని సందర్భాలలోనూ కూడా నేను ఏదేది కోరినా అల్టిమేట్ నేను కోరుతున్నది ఒక్కటే అది ఆనందము ఇవన్నీ కూడా రిఫ్లెక్టెడ్ డిజైన్స్ తెప్పిస్తే ప్రైమరీ డిజైర్ ఈజ్ ద డిజైర్ ఫర్ హ్యాపీనెస్ నెంబర్ వన్ ఆ సత్యాన్ని వాడు గుర్తించాలి ఈ వేక్ నెంబర్ టూ ది ది హ్యాపీనెస్ ఈజ్ నాట్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ విత్ ఈ రెండు గుర్తిస్తే వాడు విరక్తుడు అని అప్పుడు వాడికి బాహ్యమునందు ఉన్నటువంటి ఈ భోగ మీద వైరాగ్యం అటువంటి విరక్తి గలవాడికి ఆత్మజ్ఞానముందు అధికారము దానికి యోగ్యత అంతేగానే ఇదిగా ఇంక వరుస పెట్ట అందరికీ అని కాదు దానికి యోగ్యత కాదు కనుక అటువంటి యోగ్యులైన జిజ్ఞాసులకు మాత్రమే ఈ శాస్త్రాన్ని బోధించాలి అని అధికారం దగ్గర అలా చెప్తారు సో ఆ ఉపనిషద్ అని ఆ పదాన్ని ఆ విధంగా మనం తెలుసుకోవాలి అయితే ఈ ఉపనిషద్దుకి వేదాంతము అని చెప్పారు ఎందుకని ఈ ఈ టెక్స్ట్లు చాలా స్మాల్ టెక్స్ట్స్ ఇవి ఇవి వేదము యొక్క అంతిమ భావంలో మనకి దర్శనం ఇస్తాయి అంటే వాటికి వేదాంతము అని గ్రామాంతము లేకపోతే సబర్బం కదా నగరానికి సబర్బ నగరం అయిపోతూ ఉంటే అలాగా వేదం ఇంకా పూర్త వస్తుంటే దీని దగ్గరికి చేరుకుంటాం కాబట్టి వేదాంతము అంతేకాకుండా వేద తాత్పర్యము కూడా అంతము అంటే తాత్పర్యము నిశ్చయము వేదంలో అనేక విషయాలు చెప్తారు బట్ ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే ఇవన్నీ కూడా నిన్ను జ్ఞానం వైపుకి తీసుకువెళ్ళి దానికోసమే ఉన్నాయి జ్ఞానమే అంతిమ లక్ష్యము అని బోధిస్తుంది కాబట్టి ఆ కారణంగా కూడా దీనికి వేదాంతము పేరు సో ఈ నాలుగు కనుక ప్రతి వేదంలోనూ అంతా ఉంటుంది ప్రతి బుక్కి లాస్ట్ లాస్ట్ చాప్టర్ ఉన్నట్టు సో నాలుగు వేదాలకు కూడా నాలుగు రకాల ఉపనిషత్తులు ఉంటాయి దాంతో సామ చెందిన ఉపనిషత్తు ఛాందోద్యోపం సామవేదానికి ఛాందోద్యమో అని పేరు ఎందుకంటే ఛందహ అంటే మంత్రము అని అర్థం ఛందాంసి అంటే మంత్రాన్ని మంత్రాలకి ఛంద అని పేరు ఛందస్సు నేతర్ అనే అర్థం వేరు అర్థం ఉంది మంత్రము అని కూడా అర్థం ఛందస్ సో చాందసుడు అని అంతా చూడండి ఛాందసుడు అంటే వైదికుడు అర్థం ఛంద అంటే వేదము వేదమును చదివిన వాడు అయితే ఛాందసుడు అని ఎందుకని లోకంలో ప్రసిద్ధి వచ్చిందంటే వేదం చదువుకున్నవాడు కొంచెం ప్రాచీన పద్ధతిలో జీవిస్తూ ఉంటాడు అంత మోడర్న్ గా ఉండలేదు అందుకోసం వైదికుడు చాందసుడు అవి సమానార్థకంగా అలా వచ్చేసే ఎనీవే సో ఛందహ మంత్రము మంత్రములు ఛంద గాజంతి ఇది ఛందోగాహ ఆ మంత్రములను గానము చేస్తారు ఎవరు సామవేదులు సామవేదాధ్యయనం చేసిన వాళ్ళు ఏం చేస్తారండి ఎప్పటికీ గానం చేస్తూ ఉంటారు వేదాధ్యయనం అంటే వాళ్ళకి వాళ్ళ వేదాధ్యయనం గానమే ఇంకే ఉండదు ఏదైనా మీరు సామధానం విన్నారా చాలా సార్లు మనకి అనుభవం వస్తూ ఉంటుంది మంచి పండితులు సామధానం పండించే పండితులు ఉంటారు నాకు కనపడుతూ ఉంటారు అప్పుడప్పుడు నేను ఎంకరేజ్ చేసి సామగానం నేను చేయిస్తూ ఉంటాను సో ఈ మధ్యన సందర్భం వస్తే కూడా ఆ బుక్ రిలీజ్ రోజున ఒక ఆయన పండితులు వస్తే నేను ఆయన ఎంకరేజ్ చేసి సామావగానం ఒకటి చేయించాను సో ఆ చాలా మధురంగా ఉంటుంది చాలా ప్రేమగా వాళ్ళు గానం చేస్తారు కష్టపడి దాన్ని అధ్యయనం చేసి గానం చేస్తారు సో ఈ ఈ సంగీతం సామవేదం నుంచి చెప్తుంది అని కూడా మనకి పెద్దలు చెప్తారు పెద్దలు చెప్పడమే కాదు అది కూడా సో ఎనివే ఆ సా అంటే సామ మంత్రములను గానము చేయువారు అంటే సామవేదమును అధ్యయనము చేయువారు ఛందోగానాం ఇయం ఛాందోగ్యా ఉపనిషద్దు అనే శబ్దం స్త్రీలింగ శబ్దం అది ఉపనిషత్తు అంటే స్త్రీలింగ శబ్దం సో శరద్ అన్న శబ్దం ఒకటి ఉంది శబ్దమో వస్తుంది శరద్ ఋతువు స్త్రీలింగ శబ్దం అలాగే అదే మోడల్లో ఉపనిషద్ అని శరద్ శరదౌ శరదహ ఉపనిషద్ ఉపనిషదౌ ఉపనిషదహ అలా సో ఈ ఉపనిషత్తు చందోగులకు సంబంధించినది అంటే సామవేదము అధ్యయనము చేసి వాళ్ళకి సంబంధించినది అంటే అర్థం ఏంటండి సామవేదములోని ఉపనిషత్ ఛాందోగ్య ఉపనిషత్ ఛాందోగ్యాచ ఇయం ఉపనిషత్ అని కర్మధార సమాసం చేస్తే ఛాందోగ్య ఉపనిషత్ అని వస్తుంది కాబట్టి సామవేదమునకు సంబంధించిన ఉపనిషత్తు మన పది ఉపనిషత్తులలో సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తులు రెండు ఒకటి కేన రెండు ఛాండోగ్యం తర్వాత ఈ ఛాందోగ్యము కొంచెం పెద్ద ఉపనిషత్తు బృహదారణితం ఒకటే దీనికంటే పెద్దది మిగతా అన్నీ దీనికంటే చిన్నదే సో ఇది ఎనిమిది అధ్యాయముల ఉపనిషత్ అష్టాధ్యాయు ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి చాలా విస్తృతమైన ఉపనిషత్ స్టిల్ బృహదారి కంట కొంచెం చిన్నది అయితే చిత్రం ఏంటంటే బ్రహ్మసూత్రములు ఉన్నాయి బ్రహ్మసూత్రాలు ఐదు వందల సూత్రాలు ఉన్నాయి ఈ బ్రహ్మసూత్రాలు వేటి గురించి దేని గురించి సూత్రాలన్నీ అంటే ఉపనిషద్వాక్యముల విచారం చేస్తానండి ఉపనిషత్తులలో ఉండే వాక్యాల మీద చర్చ ఎనాలసిస్ ఈ వాక్యములో తాత్పర్యమేమి అని విచారించి నిర్ధారిస్తారు అది బ్రహ్మసూత్రాలు సో అక్కడ ప్రతి సూత్రానికి లేకపోతే ప్రతి అధికరణానికి అంటే ప్రతి సెక్షన్కి ఒక వాక్యం ఉంటుంది దాన్ని విషయవాక్యం అంట విషయ సబ్జెక్ట్ మాట ఈ అధికరణలో ఈ సెక్షన్ లో మనం ఏ వాక్యం మీద చర్చ చేస్తున్నాము తధాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఉంటుంది ఏమి ఏ వాక్యం మీద చర్చ చేస్తున్నాము అంటే తద్విజిజ్ఞాసస్వ తద్బృతి అని తైత్రీయంలో వాక్యం దాని మీద విచారం మొదటి సూత్రం రెండో సూత్రం జన్మాద్యస్యత దానికి విషయవాక్యం ఏంటంటే ఎతో వా ఇమాని భూతాన్ని జాయంతే అని ఏ జాతాన్ని జీవంతేని మూడు వాక్యాలు మూడు కలిపి ఒకటే వాక్యం అది విషయవాక్యం జన్మాద్యస్య శాస్త్రయోధిత్వాత్ అని మూడో సూత్రం దీనికి విషయవాక్యం ఏమిటి అంటే సో అస్య మహతో భూతేద సామవేదోసర్వేద ఈ మహాభూతము అంటే పరబ్రహ్మ ఈ పరబ్రహ్మ నుండి ఈ వేదము నుండి ఆవిర్భవించేవి అనే వాక్యం ఉంటుంది బ్రహదారంభకల్లో అదే అక్కడ విషయవాక్యత సో ఈ విధంగా ఈక్షత్యధికరణానికి స ఈక్ష అని చెప్తే ఉన్న మనం జరిగాం అసలు ఇలాగంటే విషయవాక్యాలు ఈక్ష అనే పదం ఉన్నటువంటి మూడు నాలుగు వాక్యాలు ఉన్నాయి అవన్నీ కలిపి అక్కడ విషయవాక్యాలు ఈ విధంగా బ్రహ్మసూత్రంలో ప్రతి అధికరణానికి ఒక విషయ వాక్యం ఉంటుంది ఆ విషయవాక్యములను మీరు చూసినట్లయితే అన్ని ఉపనిషత్తుల నుంచి ఉంటాయి మన పది ఉపనిషత్తుల నుంచి ఉంటాయి వికాస కౌశికక్యోపనిషత్తు నుంచి దేవాలోపనిషత్తు శ్వేతాశ్వత ఉపనిషత్తు ఇలాగే ఇంకొక ఆరేడు ఉపనిషత్తుల నుంచి కూడా తీసుకుంటాం విషయవాక్యాలు పదహారు పదిహేడు ఉపనిషత్తులు పిక్చర్లో ఉంటాయి బ్రహ్మసూత్రాల్లో అయితే వీటన్నింటిలోకి అత్యధికమైన విచారము ఏ ఉపనిషత్తు వాక్యాల మీద జరిగింది అని మీరు పరిశీలించినట్లయితే దానికి సమాధానం ఛాంద్రోద్యోపనిషత్తు అన్నారు నాట్ ఈవన్ బృహదారంట నిజానికి మీరు బ్రహ్మసూత్రం అంతా చదవాలంటే బృహద ఛాంద్రోద్యం అంతా చదవకుండా బ్రహ్మసూత్రం చదవటానికి వీలే పడదు ఒకటి నాలుగు సూత్రాలు కాలక్షేపం అయిపోతాయి ఐదో సూత్రం కూడా కాలక్షేపం అయిపోతుంది ఈ క్షతరణం ఆరో సూత్రం నుంచి ఇంకా ఆగిపోతుంది ఎందుకంటే అక్కడ సూత్రము ఎలా ఆ సూత్రంలో ఉండే విషయం ఏమిటంటే ఇక్కడ ఉండే వాక్యం మీద ఉంటుంది ఇక్కడ వాక్యములకు పూర్వాపర సందర్భం తెలిస్తే గానీ ఆ విచారం ఏమిటో మీకు అర్థం కాదు ఇక్కడ పూర్వాపర సందర్భం తెలియాలంటే ఈ ఘట్టం ఈ సెక్షన్ సరివేస్తా నిజానికి నేను శ్రీకృష్ణలో నా దగ్గర కొంతమంది బ్రహ్మసూత్ర పాఠం చదివేవారు ఇతర సూత్రాలు చిట సూత్రం దాటి చదివేవారు చదివినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ఆ సూత్రానికి ఆ అధికరణానికి ఛాందోద్యంలో ఏ సెక్షన్ చూసుకుని చూసుకున్న వాళ్ళేంక నేనే చూసి చెప్తాను ముందు ఆ ఛాందోద్య సెక్షన్ చదివి ఆ తర్వాత బ్రహ్మసూత్ర సెక్షన్ చదివేవారు సో జ్యోతిరధికరణం అని ఉన్నది దానికి చాందోద్యంలో ఉద్వీత విద్య అని మొట్టమొదటికి వస్తుంది దానికి సంబంధించిన విచారం కాబట్టి ముందు ఇక్కడ ఉద్గీత విద్య ఒక సెక్షన్ ఉంది అది పాఠం కదివి ఓ నాలుగు రోజులో ఐదు రోజులు అది పూర్తయిన తర్వాత అప్పుడు జ్యోతి అధికరణం చదివితే ఆ విచారమంతా చక్కగా తెలుస్తుంది సో ఈ విధంగా చాంద్రోద్యమునకు వేదాంత శాస్త్రములో ఉండే స్థానము చాలా గొప్పది అని చెప్పడం కోసం మీకు విషయం చెప్పారు సో కంక్లూషన్ ఏమంటే బ్రహ్మసూత్రంలో అత్యధికంగా విచారం చేయబడిన ఉపనిషత్తు ఛాంద్రోద్యోపనిషత్తు శంకరులు అత్యధికంగా పోటీ చేసే ఉపనిషత్తు ఛాంద్రోద్యోపనిషత్తు సో ఇది చాలా ప్రధానమైన విషయం తర్వాత మనకి మహావాక్యములు నాలుగు నాలుగు ఉపనిషత్తుల నుంచి తీసుకోబడ్డాయి భాష్యాలు పది ఉపనిషత్తుల మీద ఉన్నా ఈ ప్రసిద్ధములైన మహావాక్యములు చాలా ఉన్నాయి మహావాక్యాలు మహావాక్యాలు అనేకం ప్రసిద్ధములైనవి నాలుగు సో ఈ నాలుగు ఏమిటంటే అయమాత్మా బ్రహ్మ మాండిక్యోపనిషత్ ప్రజ్ఞానం బ్రహ్మ ఐకరేయోపనిషద్ అహం బ్రహ్మాస్మి బృహదారణ్యోపనిషద్ తత్వంశి చాందో్యం ఈ ఆరోగ్యాయం తత్వనసీయ ఈ నాలుగు మహావాక్యాలలో మళ్లీ మీరు వడకొస్తే పైకి నిగ్గు చేరిన మహావాక్యం ఏమిటంటే తత్వనసూ అహం బ్రహ్మాస్మీ కూడా కాదు తత్వనశా అహం బ్రహ్మాస్మి అనే మాట ఎప్పుడు వస్తుందంటే విషయం తెలిసాక వస్తుంది జ్ఞాని యొక్క జ్ఞాని ప్రకటిస్తే అహం బ్రహ్మాస్మి ప్రకటిస్తుంది జ్ఞానికి ముందు స్టేజ్ అయితే జిజ్ఞాసు జిజ్ఞాసుకి బోధించేప్పుడు తత్వమసి అని బోధిస్తారు కాబట్టి తత్వమసి అహం బ్రహ్మాస్మీ దీంట్లో మొదటేది రెండోదేది అంటే తత్వమసి మొదటిది అహం బ్రహ్మాస్మి తర్వాత అత్యంత మౌలికమైనటువంటి మహావాక్యం తత్వమసి ఆ మహావాక్యాన్ని చాంద్రోగ్యోపనిషత్తు ఆవిష్కరిస్తుంది ఆరో అధ్యాయంలో తర్వాత ఈ చాంద్రోగ్యోపనిషత్తులో ఈ సెక్షన్స్ అన్నిటికీ కూడా అన్ని ఇండిపెండెంట్ గా ఉంటాయి మోరా క్లాస్ అన్ని ఆత్మస్వరూపాన్ని గురించే చెప్తాయి స్టిల్ ఈ చీజ్ ఇండిపెండెంట్ మీరు ఏదైనా ఒక సెక్షన్ తీసుకుని అది ఒక్కటి కూడా చదువుకోవచ్చు చెప్పిందని బట్టి ఉంటుంది కొంచెం పూర్వాపరాలను ఫిలప్ చేసేస్తే గ్యాప్స్ చదువుకోవచ్చు ఈ సెక్షన్స్ అన్నిటికీ నేమింగ్ అంటే వాటికి నామకరణం విలక్షణంగా ఉంటుంది ఇక్కడ విద్య అని నామకరణం చేస్తారు ఇప్పుడు ముండకోపనిషత్తులో నామకరణం ఎలా ఉంటుంది ముండకము ప్రథమ ముండకము ద్వితీయ ముండకము కఠోపనిషత్తులో వల్లి సో దేని నామకరణం దానికి ఉంటుంది సాండో గోపనిషత్తులో ఈ సెక్షన్స్కి నామకరణము విద్య అనే పేరు ఉంటుంది విద్య అంటే విద్య అంటే రెండు అర్థాలు ఉపాసన కావచ్చు లేకపోతే జ్ఞానం కావచ్చు అది భావన చేయదగ్గరైతే ఉపాసన అది తెలుసుకోదగ్గరైతే జ్ఞానము ఇప్పుడు శాలగ్రామ శిలాయాం విష్ణు గునం తెలుసుకోవడం అంటే శాలగ్రామ శిలని తెలుసుకుంటే ఎలా తెలుసుకుంటారు శాలగ్రామశిలగా తెలుసుకుంటాను అంతే కదండి అది ఇంకోలా తెలుసుకుంటారు ఇంకోనో తెలుసుకుంటే అది జ్ఞానం ఎందుకు అవుతుంది అజ్ఞానం అవుతుంది కానీ జ్ఞానం అవుతుంది సత్య తెలుసుకుంటే ఎలా తెలుసుకుంటారు శిలగా తెలుసుకుంటారు భావన చేస్తే ఎలా భావన చేస్తారు విష్ణుగా భావన చేస్తారు శిలగా భావం చేయకూడదు అంతా గడబడైపోతుంది కాబట్టి విద్య అంటే భావన చేసే సందర్భం ఒకటే పదం అదే పదాన్ని వాడతాం అది భావన చేసే సందర్భం అయితే ఉపాసన అనర్థం తెలుసుకునే సందర్భం అయితే అది జ్ఞానము అని అర్థం రెండర్థాల్లోనూ కూడా విద్య అనే పదాన్ని వార్త సో మధు విద్య అని వస్తుంది రెండో అధ్యాయంలో సో అసైవ ఆదిత్యో దేవ మధు అని ప్రారంభం ఈ ఆదిత్యుడు ఉన్నాడే సూర్యుడు ఉదయంంచి ఆయన ఈయన మధు తేనె ఏంటంటే తేనెలా చేయడండి తేనె పట్టు తేనె తేనె పట్టులో తేనె దొరుకుతుంది కదా తేనె తిని తేనెని భక్షించి ఈ తేనెతేగల ఇంటిస్తే శక్తిని పొందుతాం అలాగే మనందరము కూడా మన ఇంద్రియములకు కావలసిన శక్తిని జీవశక్తిని ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాం సూర్యుడి నుంచి సంపాదిస్తున్నాం కాబట్టి సూర్య సూర్యుడు తేనె పట్టు వాడు ఈ కిరణములు ఫొటోసిన్థోసిస్ ద్వారా మనకు ఆహారాన్ని సమర్పిస్తున్నాయే ఈ కిరణములు తేనె వంతు మనము తేనెగల వంటి వాడము అంటే ఈ విధంగా భావన అంతా కూడా మధు విద్య అని సో దాంట్లో భావన మరీ బుద్ధి విద్యలో పడ్డట్టుగా ఉండదు కొంత యుక్తియుక్తంగా ఉంటుంది భావన సో అటువంటి అది అది ఉపాసనా ప్రకటన విద్గిత విద్య అలాగే ఓం ఓం నందు పరబ్రహ్మం వాటిల్లో కొన్ని ప్రధానమైన రూపంలో తప్పక జిజ్ఞాసులు తప్పక చదవటవి సో అవి ఉన్నాయి ఐదో అధ్యాయం వరకు ఉన్నాయి పంచాగ్ని విద్య మీరు పేరు ఐదు అగ్నులు సో అక్కడ అగ్నిలు అంటే నిజంగా అగ్నులు ఏమి కావు అగ్నివాగ్ని యోషి అగ్ని ఒక యువతి ఉంటుంది ఆమె ఒక అగ్ని అంటే అక్కడ అగ్ని ఉంటుంది అగ్నివ అగ్ని అని అర్థం అలాగనమాట సో ఇలాగ అనేక విద్యలు ఉంటాయి ఈ ఆరో అధ్యాయం నుంచి జ్ఞాన ఉంటాయి ఆరో అధ్యాయానికి సద్విద్య అని పేరు ఏడో అధ్యాయానికి భూమ అని పేరు ఎనిమిదో అధ్యాయంలో మొదటి భాగానికి దహర అని పేరు రెండవ భాగానికి ఇంకేదో పేరుంది సో అక్షిపురుష అనేదో పేరుంది సో ఈ విధంగా ఈ నామిన్లేచర్ విలక్షణంగా విద్య అనే పేరుతోటి ఉంటుంది సో ఆరో అధ్యాయం సద్విద్య తర్వాత ఆ శాంతి పాఠం ఉన్నదే చాలా మంచి మంత్రం భద్రంగి కూడా చాలా మధురమైన మంత్రము ఎంతో గంభీరమైన అర్థము గల అసలు మనం ప్రార్థన చేస్తే ఇలా ఉండాలి ప్రార్థన అని ఆ ప్రార్థన చేసే పద్ధతిని కూడా మనకి నేర్పేటువంటి మంత్రాలు ఇవన్నీ సో నేను మీకు ఆ శాంతి పాఠం యొక్క అర్థం కూడా ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్లో రోజు ముక్క మీకు వివరిస్తూ ఉంటాను మీకు కొంచెం చెప్పడం బాగా అలవాటు ఎప్పటికీ దాని అర్థం కూడా తెలిసి నేను చెప్తాను సో ఆ విలక్షణమైన శాంతి పాఠం స్వాత్యాయంతో మమాంగాని చెప్తా ఆ శాంతి పాఠం అయిన తర్వాత ఆరోధ్యాయంలో మొదటి మంత్రాన్ని మనం ఒకసారి అందాము శ్వేతకేతుర్హ ఆరు ఆ సగుంహ పితో వాచ శ్వేతకేతో వసబ్రహ్మచర్యం నవై సోమ్యా అస్మత్ అనూచ్య బ్రహ్మబంధురివతీతి శ్వైతవే ఒక స్టోరీ ప్రారంభం శ్వేతకేతు అనే ఒకయ నుండి ఇవ్వడు శ్వేతకేతు ఆశ అంట సో ఆ స్టోరీ మనం చెప్పుకున్నాము సో ఈ మంత్రాలను వ్యాఖ్యానం చేసే ముందు మనం ప్రారంభ మంత్రంలో లేం కదా ఆరో అధ్యాయంలో ఉన్నాం దీనికి సంబంధ భాష్యము అంటే సాంద్రోజోపనిషత్తు ఇంతవరకు గడిచిన పరిస్థితి ఏమిటి ఆ గడిచిన గ్రంథానికి ఈ ఆటో అధ్యాయం ఇప్పుడు ఆరంభమయ్యే సెక్షన్ తోటి ఉన్నటువంటి సంబంధమేమి ఈ సమాచారం అంతా కూడా శంకరులు మనకి నిరూపిస్తారు ఇక్కడ సంబంధ భాష్యం చిన్నదిగా ఉండి పెద్దంత విస్తారంగా ఏమీ లేదు సరళంగా ఉండి ఆ సంబంధ భాష్యాన్ని మనం చూద్దాము సంబంధ భాష్యం చూడడం వెంటనే మంత్ర విచారం నేను కొద్దిగా ఎక్కువ సమయం ఇంట్రొడక్షన్ లో గడపడం ఇష్టం లేదు ఎందుకంటే మీరందరూ ఒక సీనియర్ స్టూడెంట్స్ కాబట్టి క్విక్ గా మనం నేను మొదలు పెట్టేశాను సో అందాము భాష్యం శ్వేత ఆరుణే అధ్యాయ సంబంధ శ్వేతకేతుర్హ ఆరుణేయ ఆశ అంతవరకు మంత్రమేది మంత్రము యొక్క ప్రారంభవా ప్రారంభ పాట్ ప్రతీకాంత బిగినింగ్ పార్ట్కి ప్రతీక అని చెప్పారు ప్రతీక అంటే పార్ట్ ఏం పార్ట్ ద బిగినింగ్ పార్ట్ ప్రతీక సో ఈ అధ్యాయము ఇది ఆరో అధ్యాయం ఈ అధ్యాయం ఎలా ఆరంభమవుతోంది ఇత్యాది అని ఆరంభమయ్యే అధ్యాయం శ్వేతకేతు సరళమే ఆరుణేయ అంటే అరుణి ఆరుణి అనే ఆయన కొడుకు ఆరుణేయ వాడి పేరు శ్వేతకేతు ఆశ హ ఆశ అంటే ఉండెను హ అంటే ఒకప్పుడు అనగనగా హ అంటే అనగనగా ఒకప్పుడు ఆరుణి అనే ఆయన కొడుకు శ్వేతకేతువు అనేవాడు ఉండెను అని ఆరంభమవుతోంది అధ్యాయం ఎవరి శ్వేతకేతువుట చూద్దాం సో ఈ శ్వేతకేతు కేతు అంటే జెండా శ్వేతము తెల్లని జెండా గలవాడు అంటే జ్ఞానానికి సూచకం శ్వేత అంటే తెల్లధనాన్ని జ్ఞానము శ్వేతవర్ణము సత్వగుణానికి కూడా ప్రతీక సో సత్వగుణ సంపన్నుడై ఉండాలి అప్పుడే ఈ ఉపనిషద్దు విచారం కుదురుతుంది ఇదే గుణ ప్రధానుడికి ఉపనిషత్తు చెప్పలేదు నాకు కదులుతూ ఉంటారు రజోగుణ ప్రధానులు తగులుతూ ఉంటారు రజోగుణ ప్రధానులు అంటే వాళ్ళు తప్పనిసరిగా గృహస్థులై ఉండాలని మీరేమనుకోద్దు ఎంతో గృహస్థులు సన్యాసులు పాయింట్ కాదు అనేక మంది సన్యాసులు రజోగుణ ప్రధానంగా ఉంటారు అలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు సన్యాసులను కలుస్తూ ఉంటే చాలా రాజసంగా వాళ్ళు కనబడతారు అదే గృహస్థులలో చాలామంది కొంతమంది కనీసం సత్వగుణ ప్రధానంగా ఉంటారు కాబట్టి ధనానికి వేషానికి సంబంధం ఉంటుందండి కనుక శ్వేతకేతు అంటే చాలా సాత్వి కూడా అప్పుడే అతనికి ఉపదేశం అన్నది కుదురుతుంది ఎనివే సో ఈ రకంగా ఉన్నటువంటి ఈ కథ ఉన్నదే ఈ విధంగా అధ్యాయం ప్రారంభమవుతోంది ఈ అధ్యాయానికి ఒక సంబంధం ఒకటి ఉండాలి అంటే పూర్వాపర కనెక్షన్ పూర్వాపర సంబంధం పూర్వంతో ఉన్న సంబంధం ఆ సంబంధము సో ఇత్యాది అధ్యాయ సంబంధ ఈ విధంగా ఆరంభమయ్యే అధ్యాయమునకు సంబంధము ఏమిటి అక్కడ క్రియాపదం లేదు సంబంధము ఉచ్యతే ఇత్య సంబంధము చెప్పబడుతున్నది అని అర్థం ఉచ్యతే అని ఇత్యర్థ అలా మీరు పెట్టుకోవాలి సో ఈ విధంగా అధ్యాయం ఆరంభమవుతుంది దానికి సంబంధాన్ని నేనిప్పుడు చెప్తాను అని అర్థం సో శ్వేతకేతలు హారుణేయ ఆశ ఇత్యాది అధ్యాయ సంబంధ ఇంకేతం నేను కనుక దీన్ని అనువాదం చేయాల్సి వస్తే ఆ సంబంధము చెప్పబడుతున్నది అని అనువాదం చేస్తాం సంబంధము అని ఫులుస్తా పెట్టకూడదు సంబంధము అని పులుసు పెడితే సజీవడికి ఏమర్థం అంటుంది వాక్యం పూర్తి చేయద్దా భాష్యకారుల అభిప్రాయం ఏంటంటే మనం తెలుసుకుంది దాన్ని చేయాల్సింది వివరణ అంటే అది మరి అనువాదము అంటే ముక్కస్ ముక్కార్థ అక్కడ ముక్కకి ఇక్కడ ముక్క సంబంధ సంబంధము శ్వేత చేతులు హారుమే ఆస అధ్యాయ సంబంధము అందాచారండి సజీవహడికి ఏ అర్థం కాదు హీద విధం వైజా ఈ విధంగా ఆరంభమయ్యే అధ్యాయమునకు పూర్వాపర సుంద సంబంధము ఇప్పుడు చెప్పబడుతున్నది అంటే అమ్మయ్య యశమేమిటో తెలిసింది అలాగే అధ్యాయ సంబంధ ఎందుకంటే భాష్యమునందు బాగా మంచి అనుభవం ఉండాలి భాష్యాలను అధ్యయనం చేసి చేసి దిక్కి తెలబడిపోవాలి అప్పుడు ఆ భాష్య రహస్యం ఆవిష్కారం కాదు ఎనివై అంటున్నారు సర్వం కల్విదం బ్రహ్మా తజ్జలాన్ విక్షుక్తం గడచిన అధ్యాయంలో ఈ మాట చెప్పారు విక్ష్యుక్తం ఈ మాట చెప్పారు ఏం మాట చెప్పారు చూడండి సర్వం కల్విదం బ్రహ్మ అనే వాక్యం సాంద్రజ్యం అని చెప్పి సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాన్ అని చెప్పారు ఈ తజ్జలాన్న మీరు బాగా జాగ్రత్తగా గమనించారు సంస్కృతం అని అంటే చేష్టతే తదనంచే దాని నుంచి పుట్టి దానిలో విలీనమయ్యి మధ్యలో దాని ఎండే చేష్టను చేయున్నది అంటే పుట్టడానికి విలీనం మధ్యలో మడను అలంకరించి చాలా శోభగా ఉందే ఆ ఉన్నప్పుడు దేని కలిగి ఉన్నది బంగారముంది ప్రతిష్టను కలిగి కాబట్టి ఇప్పుడు నెక్లెస్ బంగారం నుండి తలా చెప్పబడు సో సర్వం ఖలు ఇదం బ్రహ్మ ఈ సర్వము ఈ సర్వము అంటే నానాత్వ విశిష్టమైన జగత్ దృశ్య జగత్ ఇదం కదా ఈ కనబడే సర్వము ఈ కనబడే సర్వము అంటే ఇంద్రియ గోచరమైనది మనస్సు చేత మీరు కొంత చూస్తారు కొంత ఊహిస్తారు అంతా చూస్తూ ఉంటారా ఏమన్నా కొంత చూస్తారు చాలా ఊహిస్తారు చూసి ఒకసారి ఒకట ఊహించేది అంతా కూడా బోల్డ్ కాబట్టి ఈ విధంగా ఇంద్రియమునకు మనస్సునకు గోచరం అవుతుంది ఇది ఏదిగలదో అది ఇదన్ని సర్వం ఈ దృశ్య జగత్ దృశ్య జగత్ అన్నారో దేశకాల విశిష్టంగానే ఉంటుంది అది దేశకాలములతో కలిసే ఉంటుంది ఎందుకంటే ఇంద్రియములతో మనస్సుతోటి మీరు దేశాన్ని కాలాన్ని కూడా కలిపే గ్రహిస్తారు నిజానికి సైకాలజిస్టులు ఈ చైల్డ్స్ చైల్డ్ ఈ సైంటిస్టులు ఈ బయాలజికల్ సైంటిస్టులు ఏమని చెప్తారంటే చిన్నపిల్లవాడికి అర్థం చూపించద్ద ఎందుకంటే చిన్నపిల్లవాడికి కంటితోటి చూసి డిస్టెన్స్ ని ఎస్టిమేట్ చేయడం ఇంకా అలవాటు కాదు ఇప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించండి డిస్టెన్స్ ని మీరు ఎలా ఎస్టిమేట్ వేస్తారు అసలు నార్మల్గా డిస్టెన్స్ ని ఎస్టిమేట్ వేయాలంటే అలాగా టచ్ చేసి డిస్టెన్స్ ని ఎస్టిమేట్ చేయాలి ఇప్పుడు ఇది దగ్గర ఉంది ఎందుకంటే చేయి చాతక్కర్ లేకుండానే టచ్ చేశారు కనుక ఇది దూరంగా ఉంది చేయి చాచితే చేతికి తగిలింది కనుక ఇది డిస్టెన్స్ ఎస్టిమేషన్ కంటితో డిస్టెన్స్ ఎలా చేస్తారు ఎందుకంటే కంటితో మీరు చూసినప్పుడు ఇది చూడరు మేడం ఇది రెటీనా మీద పడుతుంది ఆ రెటీనా మీద పండమన్న చూస్తారు ఇప్పుడు ఆ కెమెరాలో ఒంటి కన్ను పెట్టి చూస్తూ ఉంటారు ఇలా చూస్తూ ఉంటారు ఆ చూస్తారు మీరు ఆ కెమెరా మీరు చూసేది అయితే ఎదురుకుండా మనిషిన అద్దే కాదండి ఎదురుకుండా ఉన్న చూస్తారండి ఎదురుకుండా మనిషి కనపడ్డా కెమెరా అబ్బేసింది కదా మరి ఇంతేం కనపడుతుంది ఆ మనిషి బొమ్మ కెమెరా తెర మీద పడుతుంది కెమెరా స్క్రీన్ మీద పడుతుంది స్క్రీన్ లెన్స్ హో కు అది చూస్తారు మీరు చూసేది కెమెరా స్క్రీన్ మీద పడ్డ బొమ్మే కదా చూసేది అదే విధంగా ఈ పెట్టి ఇప్పుడు నేను చూస్తున్నానంటే ఆ పెట్టిని చూస్తున్నానా లేకపోతే రెటీనా మీద పడ్డది చూస్తున్నాను రెటీనా మీద పడ్డది చూస్తూ ఉంటాను రెటీనా మీద పడ్డది ఏదైనా ఒకటే డిస్టెన్స్ ఉంటుంది అక్కడ డిస్టెన్స్ ఏమండి అక్కడ రెటీనా మీద పడ్డది ఎగరకుండా ఉన్న బొమ్మ చూసినా రెటీనా మీద పడుతుంది ఇదైనా రెటీనా మీద పడుతుంది కాబట్టి చైల్డ్ ఈ గెప్స్ ది ఆప్టికల్ సెన్సేషన్ కానీ ఆప్టికల్ విషం కి డిస్టెన్స్ ని కర్రెట్ చేయడం చైల్డ్ తెలియదు ఇంకా అలవాటు కాదు అది అలవాటు క్రమంగా వస్తుంది అలాగా చూస్తూ చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు క్రమంగా చిన్న పిల్లవాడు ఎదగడం అంటే అదే అదే ఎలాగడం బొమ్మని చూస్తూనే డిస్టెన్స్ ని కూడా ఎస్టిమేట్ చేస్తారు ఈ పెట్టి దగ్గరగా ఉంది ఆ ఫోటో దూరంగా ఉంది అని దగ్గర దూరము అనేటువంటి సమాచారం కూడా ఎస్టిమేట్ చేయటానికి అది మనస్సు డిస్టెన్స్ ని తర్వాత ఆప్టికల్ విజన్నని కంబైన్ చేస్తుంది దానికి ఇట్ రిక్వైర్స్ సమ్ ట్రైనింగ్ ఇంకైతేనే స్పేస్ అన్నది బైక్ ఉందని అనుకుంటారు అది పొరపాటు స్పేస్ బైక్ ఉండదు అంతైతే పిల్లవాడికి అన్ని దగ్గరగా ఉన్నట్టే కనపడతాయి వాడికి అన్ని మడిల్డ్ గా కనపడతాయి